మన సమాజంలో ఒక పెద్ద దోషం ఏర్పడింది ఈ మాట వివేకానంద చెప్తేగా నాకు తెలియలేదు అదేమిటంటే బుద్ధుడికి సంబంధించినటువంటి బోధలు అన్నీ కూడా మన సమాజం నుంచి దూరం అయిపోయాయి అవి లేవు మనకి అన్ని పాఠాలు చెప్తారు తప్ప బుద్ధుడు చెప్పరు అండ్ తర్వాత బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని లెక్కేస్తారు బుద్ధావతారం అని లెక్కేస్తారు దీంట్లో పురాణాల్లో వాళ్ళు ఏం చేశారంటే అన్ వన్ సైడ్ బుద్ధుణ్ణి పూర్తి బుద్ధుని యొక్క బోధల్ని పూర్తిగా పక్కన పెట్టేసి అట్ ది సేమ్ టైం బుద్ధుణ్ణి అవతారంగా హౌకన్ ఇట్ ఇటే ఇట్స్ ఎ కాంట్రడిక్షన్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పురాణంలో కాంట్రడిక్షన్స్ అన్నిటికీ కథలు ఉంటాయి వాళ్ళు ఒక పెట్టేశారు ఆ కథ ఏమిటంటే విష్ణువు ఎవడో తపస్సు చేస్తే విష్ణువు వరనిచ్చాడు ఏమని నేను బుద్ధుడిగా అవతరించి వాళ్ళందరికీ కూడా అధర్మాన్ని బోధిస్తాను తద్వారా వాళ్ళందరూ పతితులు అయ్యేట్లా చేస్తాను అని వరం ఇచ్చాడు అందుకోసం బుద్ధుడిగా అవతరించి సెలెక్ట్ ఫ్యూకి పతితులు అయ్యేట్లా వాళ్ళకి రాంగ్ సిద్ధాంతాన్ని బోధించాడు ఇది కథల్లో రాసిపెట్టేశాడు మనవాళ్ళు ఎవరు పురాణ రాసిపెట్టేశారు అయిపోయింది దాంతో ఏమైపోయింది బుద్ధుని యొక్క బోధలో అయోధ్యుల కోసం ఉద్దేశింపబడినవి అని పురాణ దృష్టి సమాజం పురాణ దృష్టిలో ఉంది దార్శనిక దృష్టి లేదు అని నేను అనేక పర్యాలు మీకు మనవి చేశాను దాంతోటి e this kind of the most bogus story oka pettukuni they have lost a great treasure of wisdom of buddha kabatti ee story create chesinaatond obstacle nunchi bayitapadi evado ikkadokado akkadokado chustadu buddha ni yokka bodham generally mana traditional people they don't look at buddha's teachings they are unfortunate aa munche vidvamshullo buddha ni bodham na adhyayam chesina vallu నాకు స్వామి అఖండానందజీ మహారాజు ఒకరు అనుకుంటారు ఆయన బుద్ధుని బోధనని బాగా అధ్యయనం చేశారు ఇంకా పెద్ద పెద్ద మహాత్ములు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఇదే బుద్ధ ఫ్యా ఫ్యాన్ స్వామి రంగనాథానంద అయితే ఇంకా మరీను బుద్ధుని యొక్క బోధనని చాలా బాగా అధ్యయనం చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేశారు హిందూ ఫిలాసఫీతో అది రంగనాథానంద యొక్క యునిక్ కంట్రిబ్యూషన్ ఎందుకంటే బుద్ధుడు ఆత్మతత్వాన్ని అద్భుతంగా చెప్తాడు ఎనీవే కమింగ్ టు ది పాయింట్ బుద్ధుడు ఏమంటాడంటే ఈ శరీరము ఎండిపోయినా సరే ప్రాణం పోయినా సరే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచి కదలను అని అప్పుడు కూర్చుంటాడు నా సంకల్ప అయితే సంకల్పహిత స్థితి సంకల్పం వస్తే మళ్ళీ యూ గెట్ డెడెట్ అలాగే ఆ రకంగా ధ్యానం చేస్తారు కాబట్టి అటువంటి దృఢనిశ్చయము అట్ ది సేమ్ టైమ్ అపరిఖేదత యు హెవ్ టు దేర్ సీమ్ టు బీ కాంట్రాక్ట్ దే ఆర్ నాట్ కాంట్రడిక్టరీ అది కాంప్లిమెంటరీ పరిఖేదం లేకుండగా ఇంత కఠినమైన పని చేయటం ఇంత చాలా కఠినమైన పని ఖేదం లేకుండా చేయాలి హౌ దట్ వీ పాసిబుల్ అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వే ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఎంత కఠినమైన పని అయినా సరే ఖేదం లేకుండా చేయాలి అక్కడికి పరీక్షకి రాసడానికి వెళ్ళే వాళ్ళు కూడా నువ్వు కంగారు పడి వెంటనే రాయడం మొదలు పెట్టకు మొత్తం పేపర్ అంతా చదువు ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ నీకు నష్టము అయినా పర్వాలేదు కంగారు ఉంటుంది త్రీ అవర్స్ టైం సరిపడుతుందో సరిపడదో అనే కంగారు ఉంటుంది నువ్వు ఆ కంగారు పెట్టుకోకు ఫైవ్ మినిట్స్ శుభ్రంగా చదువు చదివి ఏది ప్రశ్న ముందు రాయాలి ఒక ప్రశ్న తేనికైన ప్రశ్న నువ్వు రాయదలుచుకున్నది సెలెక్ట్ చేసుకో అది రాసేయి రాసేస్తే మనం ఒక ప్రశ్న రాసేసాము అనే ఒక ఈజీ ఒకటి ఉంటుంది అని అలా చెప్తా కాబట్టి అలాగ ప్రొసీడ్ అవ్వాలి కంగారు పడకుండా బట్ అట్ ది సేమ్ టైం చాలా సిన్సియర్ చాలా దృఢమైనటువంటి నిశ్చయం మాత్రం ఉండాలి దానికి దృష్టాంతం ఉదధేహే ఉత్సేక అంటే సముద్రాన్ని ఎండగొట్టడం సముద్రాన్ని ఇప్పుడు అరీ జాబు నేను ఇసక పెద్ద ఇసక గుట్ట ఇప్పించట్టు ఆ రకంగా ఇది చూసే చెప్పాను దృష్టాంతం ఏంటంటే సముద్రాన్ని ఎండగొట్టడం దానికి ఒక స్టోరీ ఒకటి ఉంది ఆ స్టోరీ ఇక్కడ రాశారు ఆ స్టోరీ ఈజ్ సో పాపులర్ ఇటువంటి స్టోరీ ఈ స్టోరీలన్నీ ప్రతీకాత్మకమైన స్టోరీ పురాణ స్టోరీ కాదు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ స్టోరీ దా అది సో పాపులర్ ఆచార్యులు ఆ స్టోరీకి రిఫరెన్స్ ఉత్సేక ఉదర్హేన్ యద్వత్ అంటే వెంటనే మొత్తం స్టోరీ అంతా కూడా మైండ్లో ఫ్లాష్ అయిపోయింది అలాంటి స్టోరీ వెల్ నోన్ స్టోరీ పరమానందయ్య కథలో స్టోరీ ఉందనుకోండి సే వెల్ నౌన్ స్టోరీ ఆ స్టోరీ అలా జరిగిందని కాదు పాయింట్ అదొక స్టోరీ అలాగే తెనాలి రామడింగ కథ ఏవో ఉంటాయి వెల్ నోన్ స్టోరీ అలాంటి స్టోరీ అనమాట ఈ స్టోరీని స్వామి వివేకానంద కర్మయోగంలో చెప్పాడు ఈ స్టోరీ వివేకానంద ఎన్నెన్ని పట్టుకొచ్చి చెప్తాను అంటే నిజంగా ఇమేజింగ్ బెస్డ ఇక్కడ టీకాకారుడి స్టోరీ చెప్పాడు ఒక పక్షి ఉంది ఆ పక్షికి ఒక పేరు కూడాను టిట్టి భహ అని పేరు సంస్కృతం స్టోరీ కదా టిట్టి అని పేరు టిట్టిభమ్ అనే పక్షి ఈ పక్షి రెండు గుడ్లు పెట్టింది సముద్ర తీరమునందు ఆ గుడ్లని సముద్రుడు చేతు వీచీహస్తమును చాచి అంటే తరంగము చేతిని చాచి వాటిని పట్టుకుని లోపలికి పట్టుకెళ్ళిపోయాడు సముద్రం అప్పుడు టిట్టిభము ఆ సముద్రాన్ని ప్రార్థించింది నా గుడ్లు నాకు ఇచ్చేసే రెండే గుడ్లు రెండు ఇచ్చేసేవి సముద్రుడు ఇవ్వలేదు ఆ నువ్వు అని సముద్రుడికి అహంకారం ఎక్కువ కదా పెద్దవాడు కదా ఈ పక్షి ఎంత అని ఈ రిజెక్ట్ అప్పుడు ఈ పక్షి నువ్వు ఇవ్వకపోతే నిన్ను ఎండగొట్టేస్తాను అని బెదిరిస్తుంది సముద్రుడు ఓ నవ్వు నవ్వాడు నొరగా నొరగల ద్వారా నా వెహ నా నువ్వే నన్ను ఎండగొట్టడం అప్పుడు ఈ టిట్టిభొమ్మ ఏం చేస్తుందంటే ఆ ముక్కు ముక్కు కుషాగ్రమంత ఉంటుంది అంటే గర్భ అగ్రంలాగా ఉంటుంది ముక్కు ఆ ఉక్కుతోటి నీళ్లు తీస్తుంది ఎన్ని నీళ్ళు వస్తాయి ఏదో చెంచాడు నీళ్లు వస్తాయి ఈ చెంచాడు నీళ్లు తీసుకెళ్ళి అవతల ఆ చే బీచ్ అవతల వైపు పారపోసి మళ్ళీ వచ్చి ఇంకో చెంచాడు నీళ్లు తీసుకుని అక్కడ పారపోసి అలా మొదలు అది ప్రాబ్లం అలా చేయగా చేయగా సముద్రంలో నీళ్లు తగ్గిపోయి ఆ సముద్ర గర్భం కనబడడం ప్రారంభిస్తే దాంట్లో రెండు గుడ్లు కనపడతాయి తెల్లగా అవి తెచ్చేసుకోవచ్చు ఇది ప్రాణం మొదలు పెడుతుంది మొదలు పెడితే అప్పుడు చుట్టుముట్టు ఉన్న పక్షులు ఉంటాయి అవి చూసి ఆశ్చర్యపోతాయి నేను టిట్టిఫా ఏం చేస్తున్నావు ఈ ఈ సముద్రుడు రెండు గుడ్లు తీసుకెళ్ళిపోయాడు నేనేమో ఇవ్వమంటే ఇవ్వలేదు ఎండగొట్టే ప్రయత్నం మొదలుపెట్టాను అంటున్నాను అంటే మిగతా పక్షులు ఈ సముద్రుడికి చేయాల్సిన చేస్తే నువ్వు ఒక్కటివి చేస్తే పాపం చాలా కష్టమవుతుంది మేము కూడా తోడవుతుందా అని కొన్ని వేల పక్షులు ఆ వార్త పాకి కొన్ని వేల పక్షులు అక్కడ ఈ టిట్టి భానికి సహాయం చేయడం ప్రారంభించారు ఈ పక్షులు కొన్ని వేల పక్షులు అలా చెంచాడు నీళ్లు ముక్కుతోటి పట్టి అవతల వారకొస్తూ ఉంటాడు అటుకేసి మహర్షి వెళుతూ ఉంటాడు పైన ఆయన చూస్తాడు చూసి ఏమిటి ఈ పక్షులన్నీ ఇలా ఎందుకున్నాయబ్బా అని ఆయన ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి పరిశీలించి వాగపు చేస్తాడు ఎందుకబ్బా ఇలా ఉన్నాయి అని అడుగుతాడు తిట్టిభారిని అడుగుతాడు అందరూ టిట్టి భంకే చూపిస్తారు ఈ పక్షులన్నీ తిట్టిభారిని అడుగుతారు ఏమిటని అంటే ఇది సముద్రుడు ఈ రకమైన అన్యాయం చేశాడు మేము మా రెండుగుడ్లని మనక్కి తెచ్చుకుందుకోసం ఈ సముద్రాన్ని ఎండగొట్టే ప్రయత్నం మేము మొదలుపెట్టాము వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు నేను ఇవ్వమని అడగలేదు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు దట్ ఈస్ దేర్ గుడ్ విల్ అని చెప్తుంది చెప్తే నీకు శుభముఖలుగాక నారద మహర్షి ఆశీర్వదిస్తాడు ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే అబ్బా ఎంత దృఢ నిశ్చయం అంత కఠినమైన స్థితిలోనైనా సరే అంత ఎంత విశ్వాసం ఈ పక్షికి ఈ పక్షులన్నిటికీ ఆయన ఆయన మహానందపడి ఆశీర్వదిస్తాడు మీ ప్రయత్నం సఫలమూ కాక మీకు శుభము కలుగుగాక ఆయన ఆశీర్వదిస్తాడు ధ్రువుణ్ణి ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తాడు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు విష్ణు వైకుంఠానికి వెళ్తాడు ఓసారి ఈ వార్తని గరుడుని చేతిలో చెవిలో పారద్దాం అని వైకుంఠానికి వెళ్తాడు అక్కడ గరుడు ఉంటాడు ఓ మోగుతుని నిద్రపోతూ ఉంటాడు ఏమయా నీకు సిగ్గుండాలి అక్కడేమో నీ జాతి పక్షులన్నీ అంత కష్టపడుతుంటే ఇక్కడ నిద్రపోతూ ఉంటావు అంటే ఏం కష్టపడుతున్నావు ఏంటంటే ఇది వృత్తాంతం చెప్తాడు అబ్బా అంత విశ్వాసమా వాటికే అవును నేను వాటి సంగతి చూస్తానని జరువులు వచ్చే సముద్రడుకు హెచ్చరిక జారీ చేస్తాడు చూడు మా పక్షులు చేస్తున్న వెంటనే ఎగ్రీ ఆ గుడ్లు రెండు వాపసిస్తావా లేకపోతే తడాఖా నన్ను చూపించమంటావా అని అంటాడు అని అంటాడు నేను ముక్కుదాకా నా రెక్కల గాలి చాలు నిన్ను ఎండగొట్టడానికి ఎవరనుకుంటున్నావు వేషాలు వేస్తున్నావు రాముడు నీకు బాణం వేసి కొట్టిన తప్ప ఇంకా మర్చిపోలేదు నువ్వు అని ఏదో హెచ్చరిక చేస్తాడు అప్పుడు సముద్రుడు గడగడ వణికిపోతావు నేను పొరపాటు చేశాను ఇప్పుడే వాపస్ ఇచ్చేస్తున్నాను అని ఇంకో కెరటము ద్వారా వీచీహస్తము ద్వారా ఆ రెండు గుడ్లు గట్టిమీ మారేస్తాడు అప్పుడు పక్షులు చాలా ఆనందం తమ పని అదీ కథ కాబట్టి ఉత్సేక ఉదధేర్ యద్వత్ కుషాగ్రేణ ఏకబిందున కుష దర్భాగ్రం తీసుకుని ఒక బిందువు తీసాటు పారేయడం ఇంకో బిందువు తీసాటు పారేయడం ఒక్కొక్కసారికి ఒక్కొక్క బిందువు తుప్పున పోతుంది ఈ రకంగా మేము సముద్రాన్ని ఎండగొట్టేస్తాం అని మొదలుపెట్టాము మొదలుపెట్టిన అరగంటలో పని అయిపోయింది మీరు గమనించారో లేదో వితిన్ హాఫ్ అన్ అవర్ టెన్ పక్షులన్నీ పోయి ఇంకో ఫైవ్ మినిట్స్లో నారదులు వచ్చాడు ఫైవ్ మినిట్స్ గోయింగ్ అండ్ ఫైవ్ మినిట్స్ కమింగ్ వైకుంఠానికి పని అయిపోయింది అంతే ఇది ఇన్ వన్ అవర్ పని అయిపోయింది అలా ఉండాలి అది దృష్టాంతం సో మార్షల్ ఆర్ట్స్లో జపనీస్ స్టోరీ ఒకటి మీరు విని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కత్తి యుద్ధం నేర్చుకోవాలని ఒక యువకుడు వాకం చేస్తాడు కత్తి యుద్ధం నేర్పే గొప్ప గురువు ఇవ్వడానికి ఒక మార్షల్ ఆర్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉంటాడు పెద్ద ఆయన ఆయన కత్తి యుద్ధంలో నిపుణుడు నువ్వు వెళ్ళి ఆయన అడుగు అని చెప్తారు చెప్తే ఇతను వస్తాడు వచ్చి ఆయన పాదాభివందనం చేసి నేను మీ దగ్గర కత్తి యుద్ధం నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన సరే రేపటి నుంచి వచ్చి జాయిన్ అవ్వు మీకు నేను నేర్పుతాను ఇంకా ఇంకా శిష్యులు కూడా ఉంటారు అంటే వెంటనే అడుగుతాడు ఎంత టైం పడుతుంది నేను అడిగితే ఆయన అంటాడు సంవత్సరాలు పడుతుంది అనేసి లోపలికి గడిపిస్తాడు అప్పుడు ఇతను వేలమొహం వేసుకుని బయటకు వచ్చి ఇరవై సంవత్సరాలు నేను ఇక్కడ కత్తి నేర్చుకుంటే నేను ముసలాన్న అయిపోతాను ఇంకేం చేస్తాను ఆ కత్తి యుద్ధంతో కత్తి యుద్ధం నేర్చుకుని యుద్ధం చేసి ఏదో చేయాలని కదా రాజుగారి సైన్యంలో చేరి డబ్బులు సంపాదించాలని కదా ఈ కత్తి యుద్ధమే ఇరవై ఏళ్ళు పడితే ఇంకా నేను నేను ఎప్పటికీ గెట్టెక్కాను అని వెళ్ళడం మానేస్తాను మానేస్తే ఆ తర్వాత ఒక పెద్ద అడుగుతాడు ఏమో కత్తి యుద్ధం నేర్చుకుంటానని ఆయన దగ్గరికి వెళ్తానన్నావు మరి ఇక్కడ తిరుగుతూ కనపడుతున్నాడు ఏంటంటే ఆయన ఇరవై సంవత్సరాలు పడుతుందని చెప్పాడండి నేను వెళ్ళి అడిగాను నేను ఏమైనా అడిగాను ఎంత టైం పడుతున్నా అలా అడగడం తప్పది ఎంత టైం పడుతుందని అడగడం తప్పునిది ఆయన అలాగే చెప్తాడు తల పొగరు ఆయనకి ఆయన కొంచెం తిక్క మనిషి పొగరు కాదు తిక్క తల తిక్క మనిషి నువ్వు మళ్ళీ వెళ్ళు క్షమాపణ అడుగు అడిగి జాయిన్ అవ్వవు అంటాడు మళ్ళీ వెళ్తాను ఆయన గుర్తుపెట్టేడు ఇలా వచ్చేవేడు అడిగాడు నేను మీ దగ్గర కత్తి విధం నేర్చుకుంటానండి అంటే మరి కింద సార్ వచ్చినప్పుడు నేను చెప్పింది నీకు గుర్తుంది నాకు గుర్తుందండి జాయిన్ అవుతావా జాయిన్ అవుతాను సరే అయితే జాయిన్ జాయిన్ అయ్యాడు ఆయన ఏం చేశాడంటే అక్కడ కత్తులు ఉంటాయి ఆ కత్తులు ఇవ్వలేదు ఒక కత్తి కూడా ఇవ్వలేదు ఈ గార్డెన్ చేసేటువంటి పారా గుణపం ఇచ్చి నువ్వు మన గురుకులం గార్డెన్ అంతా శుభం చేయమని కుప్పుడు నోరు ముసుకుని ఏ పని ఏ చెప్పినా చేయడమే కత్తి అలా చూడడం అదన ముప్పుకోకూడదు కత్తిని ఈ గుణపము పారా తీసుకుని గాదెల్లోకి వెళ్ళి ఆయన చెప్పిన పని అంతా చేస్తున్నాడు పని చేస్తుంటే ఈయన ఏం చేశాడంటే ఇతను పని చేస్తుంటే వెనకాల నుంచి నడ్డి మీద కర్ర పెట్టి కొట్టేశారు ఎవరు ఏమిటి దెబ్బ తగిలిందని వెనక్కి తిరిగి చూస్తే కోపంగా ఈయనే గురువుగారే ఏమి ఈ పిచ్చాయో ఇలా కొట్టేస్తాడు అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు ఇలా ఇతను కోపంగా కళ్ళు తిరిగి చూస్తే గురువుగారు ఉన్నారు ఇంకేమంటాడు ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ గార్డెన్ వర్క్ చేస్తుంటే మళ్ళీ వచ్చి కర్రబెట్టు కొట్టేస్తాడు మళ్ళీ తిరిగి మళ్ళీ ఈయనే కొట్టాడు అని చూస్తే ఈయనే కొట్టాడు ఇలా ఐదారు సార్లు కొట్టేస్తాడు ఏమిటి ఇలా కొట్టేస్తున్నాడు ఏమిటని ఈసారి ఆ గార్డెన్ వర్క్ చేస్తూ కా అడుగు చప్పుడు వెనబెడితే వెనక్కి తిరిగి చూసేవాడు ఆయన ఇలా వెనక్కి తిరిగి చూడటండి ఆయన కనబడేవాడు కర్రబెట్టుకుని కొట్టడానికి సిద్ధంగా కానీ కొట్టి పెడతాం చూస్తే కొట్టి పెడతాం వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఈసారి కొంచెం ఆదవరపుగా మళ్ళీ కొట్టేస్తాడు వచ్చి ఆఖరికి వితిన్ వన్ వీక్ ఎలా తయారయ్యాడంటే చీమ చిటుక్కువంటే తక్కువ వెనక్కి తిరుగు చూసేవాడు వెనక్కి తిరుగు చూస్తే ఈయన కర్ర పట్టుకు నుండి వెళ్ళిపోయేవాడు ఇంకా ఆ తర్వాత పట్టడం మానేసారం అయిన తర్వాత ఒక్క వారమే అయింది ఇప్పటికే వారం అయిన వెంటనే ఇంకే నువ్వు ఉద్యానవనం అక్కర్లేదులే అని పిలిచి ఒక కత్తి ఈ కత్తి తీసుకోమంటాడు వితిన్ వన్ మంత్ అతను గొప్ప కత్తి యుద్ధ వీరుడి కింద తయారు చేసి ఒకటి చేస్తాడు వన్ మంత్ ఆర్ త్రీ మంత్స్ లెట్ సైట్ అలా కాబట్టి దృఢ నిశ్చయం ఉండాలి ఆత్మవిద్యకి దృఢ నిశ్చయం ఉండాలి మన ఆత్మవిద్య ఎందుకు ఫెయిల్ అయిపోతుందంటే మనం ఒక రిచువల్లాగా చేస్తా ఉన్నాం దీని మీద ఎర్నస్నెస్ ఉండదు తర్వాత మనకి సంసారము కావాలి ఇది కావాలి కొంతమందికి ఇది ఫ్యాషను అంటే మేము వేదాంతం చదివాము అని ఒక ఫ్యాషన్ కొంతమందికి చెప్పడం ఫ్యాషను కొంతమందికి వెళ్ళడం ఫ్యాషన్ ప్రొఫెషనల్ గురూస్ అండ్ ప్రొఫెషనల్ సిష్యర్స్ అదొక ప్రొఫెషన్ అలవాటు అయిపోతుంది ఇంక వదిలిపెట్టలేదు కాఫీ తాకినా అలవాటు అంతేగాని దాన్ని జీవితంలో ఆచరణకి రాకుండా మాత్రం చాలా కాషస్గా జాగ్రత్త పడ్డాం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి వీటి కారణంగా ఆత్మానుభూతి కలుగుతుంది కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించి డెడ్ అంటే ఏమిటి ఇదే నా యొక్క జీవిత లక్ష్యము కొంతమంది ఏమంటారంటే ప్రయారిటీస్ అని ఒకటి మొదలు పెడతారు ఇది సైకాలజీ ప్రయారిటైజ్ అంటే మనకి ప్రయారిటీస్ చాలా ఉంటాయి దాంట్లో ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇది సెకండ్ ప్రయారిటీ అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి ప్రయారిటీస్ ఉంటాయి అటు ఉద్యోగం చేసుకోవాలి ఇటు భార్యతో కలిసి కులాసాగా విహరించాలి అటు పిల్లలకు కూడా కొంత టైం ఇవ్వాలి అనేవో ప్రయారిటీస్ పెట్టుకుంటాయి సో ఫైవ్ డేస్ ఉద్యోగానికి అవుట్ ఆఫ్ రిమైనింగ్ టూ డేస్లో వన్ డే భార్యకి వన్ డే పిల్లలకి అలా ఏదో ప్రయారిటీస్ పెట్టుకుంటాయి దీన్ని ప్రయారిటైజేషన్ అంటారు ఇది సైకాలజీలో ఈ ప్రయారిటీస్లో రాంగ్ ఇప్పుడు ఈ ఎంసెట్ వెళ్ళి వాళ్ళకి ఈ కోచింగ్లో ప్రయారిటీస్ చెప్తారు ఏమని నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఫిజిక్స్కి ఇవ్వు తర్వాత సెకండ్ ప్రయారిటీ మ్యాథమెటిక్స్ థర్డ్ ప్రయారిటీ కెమిస్ట్రీ అని అలాగేదో చెప్తారు పరీక్ష రాసేపుడు కూడా దీని అలా ఏదో చెప్తారు అలాగే మన జీవితంలో కూడా సంసారం పనులు వేదాంతం పనులు అనే ప్రయారిటైజేషన్ దిస్ డజంట్ వర్క్ ఇక్కడ ప్రయారిటైజేషన్ కాదు దోన్లీ వన్ ప్రయారిటీ ఇప్పుడు మోర్ దాన్ వన్ ప్రయారిటీ ఉంటే ప్రయారిటైజేషన్ అనే ఒక ప్రాసెస్ బికమ్స్ రిలవెంట్ ఉన్నది ఒకే ప్రయారిటీ ఒకటే ఉంది గోల్ ఇంకా అదే అదే ప్రయారిటీ అదే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ దాట్ జీవితము ఆత్మ సాక్షాత్కారము ఆత్మజ్ఞానమును పొందుతా అదియే పరమ లక్ష్యం ఇంకా వేరే లక్ష్యం ఇన్ని లక్ష్యాలు ఏం లేవు ఇతర ఘటనలు ఉంటాయి ఇతర కార్యాలుంటాయి అన్నీ ఉంటాయి బట్ ఎన్ని ఏ ఏ కార్యములు ఆ ప్రయారిటీకి అనుకూలమో అవే ఉంటాయి ఆ ప్రయారిటీకి ప్రతికూలములు ఏమో అవే ఉండవు తర్వాత ఏ ఘట్టాలైతే మన జీవితంలో భాగంగా ఉంటాయో అవి కూడా ఆ ప్రయారిటీ వైపు వాటికి కూడా ఒక ఫోకస్ ఇవ్వడం అంటే భోజనం ఉందనుకోండి మన ప్రయారిటీ ఆత్మజ్ఞానము ఆత్మవిద్య దానికి భోజనం కూడా దానివైపు ఉండాలి అంటే సాత్వికాహారమే ఉండాలి రాజ్యసాహారం తామసాహారం దానికి అనుకూలం కాదు కదా అలాగే మనిషి సోషల్ లైఫ్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు మనం సొసైటీలో కలిసి ఉంటాం కాబట్టి సోషల్ లైఫ్ని అవాయిడ్ చేయనక్కర్లేదు కానీ ఆ సోషల్ లైఫ్ ఎలా ఉండాలి సజ్జన సాంగత్యం ఉండాలి ఇంకేదీ ఉండకూడదు సత్సంగమే ఉండాలి సత్సంగత్వే నిస్సంగం అన్ని రకాల సంఘాలు ఉంటే నిస్సంగం రాదు సంఘమే ఉండదు సత్సంగం మాత్రమే ఉండాలి ఇంకేదీ ఉండకూడదు There there is no other sangha, దేర్ ఈజ్ నో అదర్ సంగ దేర్ ఈస్ ఓన్లీ వన్ సంగ దట్ ఈస్ సత్సంగ్ అంటే సోషల్ లైఫ్ని కూడా ఆ గోల్కి తగ్గట్టుగా దాన్ని మనం ఉంటాం తర్వాత ధన సంపాదనము ధనమును ఖర్చు పెట్ట ఆ గోల్కి అనుకూలంగా ఉండాలి ఎంత సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎవ్రీథింగ్ షుడ్ బి టువర్డ్స్ దట్ గోల్ ఆ విధంగా మన జీవితంలో ఉండే ప్రతి ఇన్సిడెంట్ని కూడా ఆ గోల్ వైపు మళ్లించాలి దానికి ఆ ఫోకస్ ఇవ్వాలి తర్వాత ఫ్యామిలీ లైఫ్లో కొంతమంది అనుకూలంగా ఉంటారు కొంతమంది ప్రతికూలంగా ఉంటారు ఈ అనుకూలంగా ఉన్న వాళ్ళతోటి ఆసక్తి ప్రతికూలంగా ఉన్న వాళ్ళతోటి కలహము పెట్టుకోకూడదు ఈ అనుకూలమైన వాళ్ళు ప్రతికూలమైన వాళ్ళు కూడా ఇద్దరూ కూడా అసంగంగానే వాళ్ళ ఎడల అసంగంగానే ఉంటో ఈ అనుకూల ప్రతికూల పరిస్థితులను ఆత్మసాక్షాత్కారానికి మనకి దానికి వీలుగా మలుచుకోవాలి ఆ ద్వంద్వముల నుండి బయటపడడానికి ఇదొక చక్కటి ఫీల్డ్ ప్లే ఫీ ప్లేయింగ్ ఫీల్డ్ ఈ ద్వంద్వాలు ఉంటాయి సంసారంలో దట్ ఈస్ ది ప్లేయింగ్ ఫీల్డ్ మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండగలగా ఉండగలమా దిస్ ఈజ్ ది టెస్ట్ మనం దాన్ని ఆ విధంగా వాడుకోవాలి దాంట్లో ప్రవేశించేసి అనుకూలమైన వాళ్ళ ఆసక్తి ప్రతికూల కలహము ద్వేషము అలా ఉండకపోవచ్చు అనాసక్త అసంగత అభ్యాసం చక్కటి ప్లేయింగ్ ఫీల్డ్ కింద ఈ ద్వంద్వాలని మనం వాడుకోవాలి ఇప్పుడు వేసవికాలం ఉంటుంది శీతకాలం ఉంటుంది మనం దేహం ఏదో అభిమానం తగ్గించుకోవటానికి ఇది ఒక ప్లేయింగ్ ఫీల్డ్ మనం హౌ వెల్ వీఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ అతిక్ష మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము ఏడాది వేసవకాలం చక్కటి పరీక్ష అందరికీ ఎందుకంటే రికార్డ్ టెంపరేచర్స్ వచ్చాయి కి కంటిన్యూటీ ఆ ఫార్టీ అబౌవ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ కంటిన్యూస్ అండ్ కంటిన్యూస్ థర్డ్ స్పెల్ నడుస్తుంది అలా కంటిన్యూస్గా నాన్ స్టాప్ పది రోజుల నుంచి ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అలాగే సో ఇట్ రియల్లీ పుట్స్ యూ ఎ టెస్ట్ అనమాట ఆ టెస్ట్ని మనం ఎంత బాగా స్వీకరించగలిగినాము సో ఈ విధంగా ప్రతి చిన్న అంశాన్ని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఆ గోల్ వైపు మలుచుకోవటము ఉండాలి తర్వాత అంటే ఇది ఎలాగ అపరిఖ్యాత తహ నేను మీకు టిప్స్ కింద చెప్తున్నాను టైం వేస్ట్ చేయకూడదు టైం అంటే గోల్డ్ అది మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ సంథింగ్ టైమ్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే ఏదో టైం వేస్ట్ చేయకూడదు టైము గోల్డ్ కంటే ఎక్కువ విలువాలి టైముని సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా ఒక పుస్తకం స్వామి నేను ఎన్నో సార్లు చెప్తూ వివేకానంద ఎలా అన్నాడు రామదేవ్థలా ఉన్నాడు చక్కగా వివేకానంద పుస్తకం చదవచ్చు రామతీర్థం పుస్తకం చదవచ్చు నేను చెప్తే మీరు వినడం కాదు మీరు కూడా చెప్పడం ప్రారంభించే స్థాయికి మీరు కూడా చదవచ్చు సరే నీవు చదవాలి ఇంక నుంచి ముద్దుపాల అధిక సాంత్వనము పద్యాలు బాగున్నాయి ఇలా మొదలెట్టకూడదు సాహిత్యమైనా సరే దిస్ కైండ్ ఆఫ్ సంసారాసక్తి కలిగించి ఏదో సమయానికి గుర్తుకొచ్చింది అన్నాను మీరు డోంట్ మైండ్ అబౌట్ ఇట్ ఏదో అన్నాను ఏదో అన్నాను సంథింగ్ ఐ సార్ కట్టమంజి రామలింగారెడ్డి గారు పుస్తకం చదివితే మతిపోతున్న ఆయన వసుచరిత్ర మనుచరిత్ర రెండింటిని పట్టుకుని ఏ కేసు పెట్టాడు ఆయన ఏ ఏం వసు చరిత్ర అండి ఏం మనుచరిత్ర అండి ఆయన చాలా గట్టి దండయాత్ర చేశాడు అంటే ఛందస్సును ప్రాస ఉంటే అయిపోయిందా అని ఈ రకంగా దాంట్లో ఉండే సబ్జెక్ట్ మ్యాటర్ని పట్టుకుని ఏదో పురాణ గాథ ఉంటుంది ఆ పురాణ గాథను పట్టుకుని అదేదో పెద్ద పరమార్థం కింద దాంట్లో వాల్యూ సిస్టమ్ సరిగ్గా లేదని ఆయన అబ్జెక్ట్ చేశాడు ఆయన అన్ని అబ్జెక్షన్స్ మనం ఒప్పుకోకపోవచ్చు బట్ దర్ ఈజ్ సమ్ వాల్యూ ఇన్ దట్ వర్ణలు ఏవో ఉంటాయి వేమ వేమభూపాల చరితం మీరు చదివారు కొంతమంది ఎలా ఉంటాయి వర్ణాలను పిచ్చెత్తినట్టు ఉంటాయి నేను శ్రద్ధగా చెప్పాను చెప్పినప్పుడు శ్రద్ధగా చెప్పాను ఎందుకంటే ఒక గోల్ పెట్టుకుని పరీక్షకు వెళ్తూ మనం దాన్ని ప్రోత్సహించాలి కానీ నిరుత్సాహపరచకూడదాం కానీ మళ్ళీ నన్ను వేమభూపాల చరిత్ర చెప్పంటే చెప్పను ఇంక మళ్ళీ చూస్తామని చూడం ఎందుకంటే వి డాంట్ యావ్ ఎనర్జీ అండ్ టైం కాబట్టి మనకి శక్తి కొంత ఉంది శక్తి టైం రెండు ఆ శక్తిని ఆ టైంని మనం కన్సర్వ్ చేసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదో కొండల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇలాంటి పిచ్చిలో పడకూడదు మనకు ఉన్న శక్తి చాలు కొత్త శక్తి ఏమో అక్కర్లా ఎటొచ్చి దీన్ని వేస్ట్ కానివ్వకూడదు దీన్ని డిసిపేట్ కానివ్వకూడదు సపోజ్ ఎవరితో కలహం పెట్టుకున్నారనుకోండి మీ శక్తిని మీరు వృధా చేసుకుంటున్నారు అండ్ తర్వాత నాకు ఏవో వస్తూ ఉంటాయి ఇన్విటేషన్స్ ఆ ఇన్విటేషన్ ఏదైనా ఇన్విటేషన్ మీద వెళ్ళాను అనుకోండి ఆ పూటంతా వెళ్ళిపోతుంది ఇవాళ పోతే ఇన్విటేషన్ నేను రిజెక్ట్ చేశాను ఫర్ టూ రీజన్స్ వన్ ఈజ్ వెరీ హార్ట్ టూ ఈజ్ టైం వేస్ట్ నాకేదో పని ఉంటుంది నేను ఏదో ఇంట్లో కూర్చొని పని చేసుకుంటే సరిపడుతుంది ఈ అనవసరం ఏదైనా యథార్థమైన మన గోల్కి అనుకూలమైంది ఉంటే వెళ్ళొచ్చు లేదా మనం ఏదైనా సేవ చేసింది ఉంటే అంతేగాని ఊరికే పని కట్టుకుని ఏడాది హరిద్వార్ కూడా నేను వెళ్ళలేదు టైం వేస్ట్ క్లాసెస్ వేస్ట్ అయిపోతాయని నాకు పెద్ద ప్రెషర్ ఉంది కూడా నేను హరిద్వార్ వెళ్ళలేదు అలాగే ఇంకోతోటికి ఇంకోతోటికి టైం వేస్ట్ అయిపోతుందనే ఒక భయం కాబట్టి తర్వాత హృదయంలో ఘర్షణ ఉండకూడదు కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటపడిపోవాలి ఈ జగత్తు మిథ్య దీంట్లో కాన్ఫ్లిక్ట్లో ప్రవేశించి ఒక పక్షాన్ని తీసుకుని మనం ఆర్గ్యూ చేయాల్సింది కానీ ఒక పక్షాన్ని సపోర్ట్ చేయాల్సింది కానీ ఏమీ లేదు జగత్తు మిథ్య మిథ్య సినిమా గురించి చర్చ ఎంత అర్థరహితమో ఇది కూడా అంతే కాబట్టి కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళకూడదు తర్వాత ముఖ్యంగా మొన్న మనమే కాంట్రడిక్ట్ చేయకూడదు వైరుధ్యం ఉండకూడదు వైరుధ్యం ఉండకూడదు ఆత్మ అకర్త కాదా ఆత్మకర్త మరి ఆ సాక్షి భావంలో ఉండాలి నేను కర్తను అంటూ ఉండకూడదు అప్పుడు ఓసారి పాఠంలో ఆ కర్తని మళ్ళీ ఇంటికి వెళ్ళి కర్తనే అన్నారనుకోండి ఎవనడుగుతారో తెలిసినా పెళ్లికి వెళ్ళారనుకోండి ఎవరు అడుగుతారో తెలిసినా కర్త ఎవరన్నా అడుగుతాను ప్రాచీనంలో సంప్రదాయంలో అంటే ట్రెడిషనల్ వేలో ఎవరండి కర్త ఎవడండి కర్త ఎవడంటే కన్యాదావతి ఎవరండి అదో ఆయనేనండి కర్త అని చూపిస్తారు అలాగే యజ్ఞశాలకు వెళ్ళారనుకోండి కర్త ఎవరండి కర్త ఎవరన్నా అని అవును ఆయనే కర్త అని చూస్తారు ఎందుకంటే కర్తతో ఏదో పని ఉంటుంది సో ఆ రకంగా నేను కర్తని అని అనుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు ఆత్మ కర్త అనుకుంటూ ఉంటే అప్పుడు నేను వేరు ఆత్మ వేరు ఆత్మకర్త నేను మాత్రం కర్తనే ఈ వైరుధ్యంలో ఉన్నంతగాల వారికి ఆత్మజ్ఞానం ఏంటి నా శ్లోకాలు వల్లించగలుగుతాడు తప్ప ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది కాదు కాబట్టి ఆ వైరుధ్యం ఉండకూడదు వైరుధ్యం ఉండకూడదు తర్వాత ఏదైనా కొంత ప్రోగ్రెస్ మనం చేస్తే అది లూజ్ అవ్వకూడదు ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నారనుకోండి మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది అలాగే ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో చక్కగా సాధన చేసుకుని మళ్ళీ ఆరు నెలలు మానేశారనుకోండి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ మళ్ళీ కథ కథ మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఎప్పటికప్పుడు పరగడిపోయిన సాగుతుంది అలాగ అయిపోతుంది అలా అవ్వకూడదు వాట్ ఎవర్ we వీ మేడ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ట్యాక్ట్ దాన్ని లూజ్ అవ్వకూడదు తర్వాత ఎక్కడ స్టక్ అవ్వకుండా చూసుకోవాలి కర్మ దగ్గర స్టక్ అవ్వకూడదు ఉపాసన దగ్గర స్టక్ అవ్వకూడదు అందులో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత ఈ honesty, పనిలో integrity, ఆనెస్టీ chitta shuddhi, ee chitta shuddhi chitta చిత్తశుద్ధి అంటూ ఉంటారు ఒక బిసరు చిత్తశుద్ధి మనం చేసే పనిలో ఒక బిసరు చిత్తశుద్ధి మనకు ఉంటే దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే ఒక రొటీన్గా చేయటానికి అలవాటు పడుతుంది ఒక రొటీన్ మామూలుగా ఆశ్రమాలలో కూడా చాలా సంసారం నడిచిపోతూ ఉంటాం స్పిరిచువల్ మెటీరియలిజం అంటారు మామూలుగా ఇంట్లో ఉండే రాగద్వేషాలు ఓ రకంగా ఉంటాయి అవే ఆశ్రమానికి వెళ్ళి ఇంకో రకంగా వాటికి కొత్త కలర్ ఇచ్చి అవే రాగద్వేషాలను కంటిన్యూ చేస్తూ ఉండటం అసలు ముఖ్యంగా మాట్లాడడం బాగా తగ్గించాలి మౌనాన్ని అభ్యాసం చేయాలి సో ఇలాగా అనేకములైన ఉపాయముల ద్వారా ఈ మనోనిగ్రహాన్ని మనో అభ్యాసం చేయాలి భాషకారులు బాగా రాస్తున్నారు మనసో నిగ్రహే తపాయమాహీ దేశాం అంటే అస్పర్శయోగం ఇంకా చేతికి చిక్కని వారికి ఇంకా అస్పర్శయోగంలో నిష్ఠ నిష్ణాతులు కాలేదు ఇంకా అంటే సాధకులు అని అర్థం వాళ్ళకి మనోనిగ్రహం అవసరం కదా మరి మనస్సో నిగ్రహే మనో అవసరం ఓ ఆర్గ్యుమెంట్ ఉంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనస్సు వేరు ఆత్మ వేరు కదా అదే కదా నువ్వు చెప్పేది పొద్దునని సాయంకాలం లేదు మనస్సు వేరు ఆత్మ వేరు ఇంక మనస్సును ఎందుకు నిగ్రహించటం అనవసరం కదా ఓకే కాబట్టి ఏం చేద్దాం మనం నిగ్రహం ఎందుకు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం అది ఆర్గ్యుమెంట్ ఉంది మనస్సు వేరు కనుక మనస్సును నిగ్రహించడం అనవసరం ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంటు వినడానికి చాలా అందంగా ఉంది కొంతమంది ఆర్గ్యుమెంట్ చెప్తారు కూడా తర్వాత ఆ చెప్పినవాడు కొంచెం పెద్దవాడు అనుకోండి పెద్దవాడు అంటే స్టేటస్ సోషల్ స్టేటస్ లోకల్లో స్టేటస్ని బొట్టిపోతారు జనం ఎలా ఉంటారంటే మీరు విలువైన ఇప్పుడు పిలిచి నాన్న ఈ యాపిల్ పండు తినరా అని ఇచ్చారనుకోండి వాడికి అది రుచిగా ఉండదు అది చప్పగా ఉంటుంది అదే పది రూపాయలు ఇచ్చి కొనుక్కు తిన్నాడు అనుకోండి చక్కగా బుద్ధిమంతుల చప్పగా ఉన్నా సరే పూర్తిగా ఆ మధ్య దాని మధ్యలో చిన్న బెరడ్ దాంతో సహా నవిలేసి మింగేస్తాం ఎందుకంటే పది రూపాయలు ఇచ్చి కొనుక్కు లేడు కనుక వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ ఏ సింపుల్ వే దానికి వాల్యూ ఉండదు అటువంటి ఒక దురదృష్టం మానవ సమాజంలో ఉంటుంది మానవ మస్తిష్కం అలా పనిచేస్తుంది ఎనీవే సో కాబట్టి ఆ చెప్పేవాడు పెద్ద స్టేటస్ ఉంటే దానికి విలువ ఎక్కువ ఈ స్టేటస్ పెద్ద అంటే మఠాధిపతి ఆశ్రమాధిపతి ఏదో ఒకదానికి అధిపతి అయి ఉండాలి ఆ అధిపతి చెప్పిన దానికి విలువ ఉంటుంది ఆ అధిపతి రాంగ్ని చెప్పాడు అనుకోండి వీళ్ళు రాంగ్దే పట్టుకుంటారు దాన్ని డిస్చార్జ్ చేసి మళ్ళీ వాడి మనస్సులో కొంత సెన్స్ పెట్టడానికి జన్మలెత్తాలి ఈ ఎవడో సామాన్యుడు సత్యం చెప్పాడు అనుకోండి అది వాడు వెండవు ఆ అధిపతి చెప్పిందే పట్టుకుంటాడు ఓ అధిపతి ఒక ఆయన చెప్పాడు ఏమని నేను మనస్సు నిగ్రహించడం అనవసరం ఎందుకు అనవసరం నువ్వు మనస్సు అని చెప్పాడు వాడు అస్పర్శయోగ అయితే ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అస్పర్శయోగ అయితే ప్రాబ్లం ఇది సాల్వ్డ్ ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు సముద్రాన్ని దాటాలి హనుమంతుడికి దా ఇది అక్కర్లా సేతు అక్కర్లా హనుమంతుడికి ఎందుకు ఆయన ఆఫర్ చేశాడు సీతాదేవికి ఈ సేతులు కట్టడాలు తీసుకురావడానికి ఎందుకు వచ్చింది కోలమ్మా నువ్వు కూర్చో ఇంటికి వెళ్ళిపోతావాలని ఆఫర్ చేశాడు నువ్వు వచ్చినా కూర్చో ఈ రామణ్ దేవుడు వీళ్ళేమన్నా నేను నిన్ను తీసుకెళ్లి రాముడి దగ్గర దింపేస్తా అయిపోయాయి పని అని ఆఫర్ చేశాడు ఆ తర్వాత రాముడు అన్నాడు ఎలా వెళ్తాం అక్కడికి అంటే ఏమయ్య రమణ సైన్యం కావాలా అక్కర్లేదా నీకు అంటే నేను రావణాసురుణ్ణి నేనైనా సంహరించేస్తాను అయితే నువ్వు చింత చేయకు నిన్ను లక్ష్మణుడిని నేనిపేస్తా సహి కాబట్టి హనుమంతుడికి అక్కర్లా భారతి కానీ రాముడికి కావాలి లక్ష్మణుడికి కావాలి సుగ్రీవుడికి కావాలి విధావాళ్ళందరికీ కావాలి కాబట్టి అస్పృశయోగం వాడికి అక్కర్లా మనస్సు నిగ్రహం కానీ మరి అందరికీ కావాలి కాబట్టి ఇలాంటిది చెప్తే అది అది విని అది పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అదే చెప్తారు ఎందుకంటే మనస్సు నిగ్రహం అనవసరం అనేది ఇది మిస్లీడింగ్ చాలా మిస్లీడింగ్ నేను చూస్తూ ఉంటా దీనికి రూల్ ఉంది ఆ రూల్ ఏమిటంటే మీరు దేహాభిమానం నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ కండిషన్ దేహం ఆరోగ్యంగా ఉండాలి దేహం ఆరోగ్యంగా లేకపోతే నేనే దేహము అనే అభిమానం ఏది గలదో అది ఇంకా బలపడుతుంది తప్ప తగ్గదు నెంబర్ వన్ కాబట్టి ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ తప్పు ఏమని దేహాభిమానం అనవసరం దేహాభిమానం ఉండకూడదు అన్నారు కదా ఇంకా దేహం ఆరోగ్యంగా ఉంటేనేమి అనారోగ్యంగా ఉంటేనేమి ఆర్గ్యుమెంట్ తప్పు తప్పు ఆర్గ్యుమెంట్ వినడానికి బాగుంది కానీ తప్పు దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దేహాభిమానం నుంచి బయటపడగలుగుతారు విజేతనే కొంచెం ఒంట్లో ఒప్పుకుండగానే కొంత యోగాది చేసుకుని వేదాంతాన్ని విని ధ్యానం చేసుకుని రెడీగా ఉండాలి దేహానికి రోగం వచ్చేపటికి వీడు రెడీ కవచం వేసుకు కూర్చుంటాడు ధ్యానము అనే కవచం వేసుకుని కూర్చుంటాడు ఇంక వాడిని ఏం చేయలేదు అలా ఉండాలి అదేవిధంగా మనస్సును నిగ్రహించి మీరు ఆత్మనిష్ట కలిగి ఉండాలి అంటే మనస్సు ఉండాలి మనస్సు ఉండాలి అంటే విక్షేపం తగ్గాలి విక్షేపం తగ్గాలి నిగ్రహం చేయాలి కాబట్టి ధ్యానం చేయాల్సిందే కనుక మనస్సు యొక్క నిగ్రహానికి అవసరము దానికి ఉపాయం మనోనిగ్రహోపి తారికి మనోనిగ్రహం అవసరం అనుకున్నాం కదా అది ఎలా లభిస్తుంది ఉదే కు్రేణ ఏకబిందున ఉత్సేచన శోషణ వ్యవసాయవత్ ఉదధే అంటే సముద్రము యొక్క శోషణ వ్యవసాయవత్ ఎండగొట్టే ప్రయత్నము వంటివి అల్ అంతటి దృఢ నిశ్చయం కావాలి సముద్రాన్ని ఎండగొట్టే ప్రయత్నం ఎవళ్ళు చేశారు టిట్టిభుడు చేశాడు టిట్టిభు పక్షి చేసింది అటువంటి దృఢ కలిగి ఉండాలి అది ఎలా చేసింది కుశాగ్రేణ ఏకబిందున ఉత్సేచనే కుశాగ్రము వంటి కుాగ్రము అంటే దర్భముళ్ళు దర్భముళ్ళు వలె నా జూకైనటువంటి బీక్ ఆ ముక్కు అని అర్థం కుషాగ్రేనా అంటే కుషాగ్ర సదృశేన తుండేనా అని అర్థం ఓకే కుషాగ్రము వంటి ముక్కుతో ఏకబిందున వన్ ఎఫర్ట్ వన్ డ్రాప్ ఆ ముక్కుతో డ్రాప్ తీయడం వాళ్ళ ఉత్సేచనైనా అవతల పారవేయటం కూతంటే ఆవల సేచన పారవేయట ఎందుకు ఇలా పారేయడం అంటే సముద్రాన్ని శోషణ వ్యవసాయవత్ ఎండగొట్టేటువంటి ఎఫర్ట్ వ్యవసాయం వ్యవసాయం అంటే దృఢ నిశ్చయం అనర్థం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక పూర్ణంధనం మీరు ఎన్ని చదువుతున్నా ఎన్ని ఎఫ్ ఎన్ని ఉన్నాయంటే ప్రాజెక్ట్స్ మీకు ఇప్పుడు నాలుగు ఉన్నాయంటే వాడు వ్యవసాయం కాదండి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకటే ప్రాజెక్ట్ వాట్ ఈస్ దాట్ వేదాంత మరి వ్యాకరణం వేదాంతం కోసమే కర్మయోగం దానికోసమే అన్నీ దానికోసమే ఏకైక పురునందన బహుశాఖా హ్యనంతశ్చ బుద్ధయ అవ్యవసాయినా ఈ అవ్యవసాయులు ఉన్నారే వీళ్ళు బహుశాఖాహ అనంత వీళ్ళు రోజుకో ప్రాజెక్టు మొదలు పెడుతూ ఉంటాడు ఓ రోజు ఇటు డైరెక్షన్ ఇంకో రోజు అటు డైరెక్షన్ అంతా సంసారంలో అనేక మార్గాలు ఉంటాయి అలా ఉండకూడదు వ్యవసాయవతం ఆ విధమైనటువంటి వ్యవసాయం చేయాలి సో సో చూడండి ఇప్పుడు మనస్సులో ఏదైనా ఒక కామన్ ఎంటర్ అయిందనుకోండి కామన్ ఎంటర్ అయితే మీరు ఆ కామనని పర్స్యూ చేశారనుకోండి పర్స్యూ చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్ ట్రబుల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అది సత్యం ఈ సత్యం మీకు లోకంలో ఎవరు చెప్పరు లోకల్లో ఏమని చెప్తారంటే మీరు మా దగ్గరకు వచ్చి పూజలు చేసేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయని చెప్తారు మధ్యన మరీ పేట్రీకి పోయి చెప్పేస్తున్నారు మా దగ్గరకు వచ్చేయండి మా శిష్యులు అయిపోండి మేమిచ్చే తీర్థప్రసాదాలు తీసేసుకోండి మీ కోరికలు తీరిపోతాయి ఏం తీరావు ఇప్పుడు గత ఐదేళ్ళ నుంచి వెళ్తున్న వాడికి ఏమీ తీరలేదు వాడు ముఖం చూస్తే తెలుస్తుంది వీడు కొత్తగా ఈవేళ వెళ్ళిన వాడికి ఏం తీరుతాయి తర్వాత ఆ ఇచ్చి ఆయనకే తీరలేదు వీళ్ళకేం తీరతాయి ఏం తీరావు దెర్ ఈజ్ అ ట్రబుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ దెర్ ఈజ్ ట్రబుల్ వెయిటింగ్ అయితే ఏం చేయాలంటారు డోంట్ అలౌ ఎనీ డిజైర్ టు ఎంటర్ యువర్ మైండ్ కామన బుద్ధిలో ప్రవేశించను ఇవ్వకు తర్వాత కామన అంటే బరువైన పదం కొంచెం తేలికైన పదం ఎక్స్పెక్టేషన్ కూడా బుద్ధిలోకి రానివ్వకు ఎక్స్పెక్టేషన్ కూడా రానివ్వకు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఓపెన్ మైండ్ పెట్టుకో ఏదే ఎక్స్పెక్ట్ చేయదు ఓపెన్ మైండ్ తెల్లవారులేసుకొని ఒకే న్యూ డే క్లీన్ స్లేట్ న్యూ డే ఓపెన్ మైండ్ లెట్ కమ్ వాట్ కమ్స్ లెట్ గో వాట్ గోస్ అలా సాక్షిగా ఉండు దేన్ని ఎక్స్పెక్ట్ చేయకు దేని మీద ఆసక్తి ఆసక్తికి ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి ఇది నాకు కావాలి అనే లక్క అనే లెక్కన దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోకు నో ఇంట్రెస్ట్ ఆన్ ఎనీథింగ్ ఇది నాకు కావాలి ఏదో కొత్త వస్త్రం చూశారనుకోండి ఈ వస్త్రం నాకు కావాలి కొత్త ఆభరణం చూస్తే ఈ ఆభరణం నాకు కావాలి కొత్త రకం డిష్ ఏదో చూస్తే వస్తువు ఏదో చూస్తే ఇది మనం తినాలి అయితే కొత్త రకం కారు చూస్తే ఈ కారు మనకు కావాలి అలాంటిది ఏం పెట్టుకోకు ఇంత పని చేయి సూపర్ స్టేషన్స్ పెట్టుకోకు సూపర్ స్టేషన్స్ అంటే భయాలు సూపర్ స్టేషన్ ఇప్పుడు భయానికి సంబంధించి ఉంటుంది భయాలు ఏం పెట్టుకోకు ఇప్పుడు నువ్వు లుక్ అట్ యువర్ మైండ్ యూ విల్ డిస్కవర్ దట్ దేర్ ఈజ్ పెర్ఫెక్ట్ సైలెన్స్ ఇన్ యువర్ మైండ్ పెర్ఫెక్ట్ సైలెన్స్ వచ్చింది మైండ్లో ఆ దిశలో ప్రయత్నం చేయాలి వ్యవసాయము ఆ దిశలో చేయాలి ఆ పెర్ఫెక్ట్ సైలెన్స్ సంపాదించుకోవాలి అనవసనాంతఃకరణ ఈ విధంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళ అంతఃకరణము శిథిలము కాకుండా ఉంటుంది అంటే అవసన్న అంటే దుఃఖంతో నిండిపోవడం శిథిలమైపోతూ ఉండటం తర్వాత విషాదాన్ని పొందుతాం అవసాదమును పొందుతా అంతఃకరణాన్ని అలా పాటు చేసుకోకూడదు ఇప్పుడు సంసారానికి సంబంధించిన విక్షేపం పెట్టుకోకూడదు ఊరికే పది మందిలో దూరి వాళ్ళతో పాటుగా ఆ సంసార వ్యవహారంలో ప్రవేశిస్తూ ఉండడం అలా చేయకూడదు ఆ విక్షేపం ఏం చేస్తుంది అంతఃకరణాన్ని పాటు చేసేస్తుంది తర్వాత సంసారము అంటే జగత్తు అంటే Jantlo, it is a source of desires and fears. Jagat, it is fundamentally a mistake just amma. He would tell you, samsaran lo shanti kalleda akkadundi and anna dente mistaken. He would tell you, samsaramu laika jagat to it is not the source of peace. It is not the source of fulfillment. It is not the source of fearlessness. Abhayamu. పూర్ణత్వము శాంతి అనేది మీకు సంసారంలో ఎక్కడా దొరకవు ఇంట్లో ఉండవు ఆశ్రమంలో ఉంటాయి నో లో ఉండవు కానీ ఒప్పుకున్నాము హృషికేశ్లో ఉంటాయి నో సంసారంలో శాంతి ఆనందము అభయము లేవు మరి ఎక్కడ ఉంటాయి శాంతి ఆనందము అభయము ఆత్మస్వరూపంలో ఉంటాం మరి సంసారంలో ఏ ఉంటాయి కామనలు భయాలు అవే ఉంటాయి సంసారం ఇప్పుడు మాకు నా దగ్గరకు ఓ మహాత్ముడు ఒక ఆయన వచ్చాడు సన్యాసి వచ్చే స్వామీజీ నేనేమో ఆశ్రమానికి వెళ్తున్నాను ఏదో ఆశ్రమం ఏదో సమ్ శివానంద ఆశ్రమం ఎక్కడో ఒక చోట మొన్న హాటల్లో ఎక్కడో ఆ శివానందాశ్రమానికి వెళ్తున్నాను నేను మీరు వాళ్ళకి ఒక ఉత్తరం రాసివ్వండి నేను మీకు తెలుసున్నవారినని నా కొంత సౌకర్యం చేసి పెట్టమని ఉత్తరం రాసేవాడిని అని అడిగాను అంటే నేనన్నాను నేను రాసిస్తాను నాకేం అభ్యంతరం లేదు నేను ఏదో నా మాట అక్కడ అంత చెల్లుబాటు అయిపోతుందని నేను అనుకోను కాదు మీ మాట చెల్లుబాటు అవుతుంది కొని మీరు మీరు అలా కోరారు కాబట్టి నేను ఇస్తాను అయితే ఇచ్చే ముందు ఒక చిన్న సలహా చెప్తా చెప్పమంటారా అని చెప్పండి అన్నారు చూడండి మనం సాధువులం వాళ్ళ గృహం ఆశ్రమానికి వెళ్తాం ఏ ఎక్స్పెక్టేషను లేకుండా వెళ్తాం వాళ్ళు ఏదిస్తే తీసుకుంటాం అదొక పాలసీ మీరు చూసుకోండి నేను నా జీవితంలో ఇంతవరకు నేను అటు కొంచెం స్వామీజీని కానీ మరొకళ్ళని కానీ మరొకళ్ళని కానీ నేను వెళ్ళి నాకు మీరు సౌకర్యం చేసి పెట్టండి అని నేను అడగలేదు వెళ్ళాను శ్రీరోస్ వరకు వెళ్ళినా అలాగే వెళ్ళాను ఎక్కడెక్కడికో తిరిగాను వెళ్ళాను ఒకసారి ఏమో అరుగు మీద పడుకున్నాను ఒకసారి లోపల గదిలో పడుకున్నాను ఒకసారి ఇరుకు దాంట్లో పడుకున్నాను ఒకసారి విశాలమైన అన్నీ అన్నీ చూశారు కానీ నేను ఎప్పుడు ఎవళ్ళని నేను అడగలేదు ఒకసారి నా రూమ్కి వచ్చిన వాళ్ళు ఈ రూమ్లో మీరు ఎలా ఉండగలుగుతున్నారని నన్ను అన్నారు మీరన్నాను మీ రూమ్ గురించి ఎంత మీ ప్రశ్న ఏమిటో చెప్పండి నేను కాబట్టి నేను ఒక పాలసీ పెట్టుకున్నాను అదేమిటంటే నేను ఐ డోంట్ మేక్ అని ఎఫర్ట్ టు మేక్ ఇట్ కంఫర్టబుల్ టు అర్స్ ఈవెన్ బిఫోర్ గోయింగ్ వెళ్ళడం చూడడం అక్కడ పరిస్థితిని బట్టి చూడడం ఒకసారి మనం మూల పారేస్తారు పట్టించుకో ఇంకోసారి మనకి చాలా పెద్ద మర్యాద ఇస్తారు సో క్వచిత్ శిష్ట క్వచిత్ భ్రష్ట అని ఇలాగేదో శ్లోకం ఉంది సో నన్ను మీరు శిష్టుల్లో చూస్తే ఈనింత శిష్టత్వం ఎక్కడ నేర్చుకున్నాడా అని మీరు ఆశ్చర్యపోతారు నన్ను మరో తోట చూస్తే ఈయనంత భ్రష్టుడేడేవిట్రా అనుకుంటారు అలాగా అలాగే క్వచిత్ సుఖీ క్వచిత్ అనుకంహటం ఇదొక పాలసీ మీరు ఈ పాలసీ అవలంబిస్తే బాగుంటుంది నా సిన్సియర్ అడ్వైజ్ అది యాజ్ ఎ సాధు బకాజ్ వేర్ ఎ సాధు అండ్ తెలుగు దిస్ ఈజ్ ఎ పాలసీ యంగ్ మ్యాన్ యంగ్ సాధు యంగ్ సాధు నేర్చుకోవడంతో ఇంకెప్పుడు నేర్చుకుంటాడు బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ లెటర్ ఐ విల్ గివ్ అంటే లెటర్ వద్దులే అని వెళ్ళాడా నేను చెప్పాను పోల్లేవాయ లెటర్ పట్టుకెళ్లకుండా వెళ్తున్నావు నా మాట నీకు బుద్ధికి వచ్చింది చాలా సంతోషం నువ్వు పనిచేయి నేను తత్వ విధానంద గారి దగ్గర పాఠం చదువుతాను అని వాళ్ళతో మాటాను అను ఏమొస్తే అది వస్తుంది ఆ మాటను ఊరికే మాట వలసగాను లేదు స్వామి టీవీ దగ్గర నేను చదువుకుంటూ ఉంటానన్నా అని అనువునుకో తర్వాత ఏమైతే చూద్దాం అని అన్నా అందుకే ఆయన అలా అన్నాడు వాళ్ళు నెత్తిని పెట్టుకున్నారు కూడా కాబట్టి ఆ రకమైన జగత్తులో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే పూర్ణత్వము తర్వాత శాంతి అభయము ఈ మూడు సంసారంలో లేవు ఆ మూడు జగత్తులో లేవు వాటికి జగత్తులో వెతక్కు ఆ మూడు లేవు మరి ఏమున్నాయి జగత్తులో కామనలు ఉన్నాయి ఆశ్రమానికి వెళ్తే నాకు కొంచెం విశాలమైన రూమ్ దొరికితే బాగుండును కామనే కదా ఆశ్రమానికి వెళ్తే వాడు నాకు సరిగ్గా చూస్తాడో చూడడో అభయము వాటితో రాగద్వేషాలు పెట్టుకుంటే అశాంతి కాబట్టి జగత్తులో లేవు మూడు ఆశ్రమం కూడా జగత్తులో అంతర్భాగమే ఈ మూడు ఆత్మస్వరూపంలో ఉన్నాయి సో వర్క అందోసలా అని ఇది కూడా అంతర్ముఖత్వం ఇంట్లో బహి ఏమీ లేదు ఇదో పెద్ద సాధన కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యత పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశాంతి ఓం